స్తోత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంపూర్ణానికి వర్ణాలిస్తయ్య గొప్ప దేవ నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవ మహాగనుడ మహోన్నతుడ సర్వనతుడ సర్వశ శక్తి సంపూర్ణానికి కొంత వర్ణాలిసయ్యా నీకే స్థుతుడు స్తోతాలు అర్పించుకుంటున్నాయినా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపచుకొని మమ్మల్ని సజీవలకు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్రు కాచి కాపాడి ఈ యొక్క నూతన దిను మాకు మంచి ఆరోగ్యం శక్తి నీ బలాన్ని మాకు అనుగరించినారు అడుగడుగున ప్రభ మీ కృపను మాకు ఓడించడానికి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నామైనా నీకు ఈ కృతజ్ఞతాశలు చెల్లిస్తున్నామైనా ప్రభావ ఈ యొక్క మీ సన్నిధికి వచ్చిన మీరు మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ప్రవ ఓ ప్రభావ్వాళ్ళు ఇంకేమైనా బలహీతులుంటే వాటించి విడదాలు ఇచ్చే మనం ప్రార్థిస్తున్న గొప్ప దేవుని మీరు ఎంతో బలవంతుడేస్తే ప్రభావ మీ బలహీనమైనా మా బలహీనతల నుంచి మా పిల్లలు కల్పించి మీకు బలం మాకు ప్రతి దశలోకనైనా మీకు విధేత చూపిస్తూ వినయ భయభక్తులు కలిగి ప్రభావ ప్రీతికరమైన సేవని చేసే పిల్లలుగా తయారు చేయడం ప్రాధిష్టమైనా ఈ మీ వాక్యమే ధ్యానించబోతుండగా ప్రభ మీరు మాట్లాడండి మమ్మల్ని బలపరచనైనా మీకు నూతనమైన పరిశుద్ధ ఆత్మాభిషేకం మాకు అనుగ్రించండి రాని బేడి త్వరగా నడిపించిన అయినా ప్రతి ఆటంకాలు కొట్టివేను ఈ ఆరదలంతట్లో మీరే ఆధిపత్యం నడిపించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తండ్రి ఆమె ప్రియ యేసు రాజులు నేచూచీనా చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు ప్రియ యేసు రాజులు నేచూ చాలు మహిమాలో నే నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందుచేరి నిత్యమైన మోక్షాగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియ యేసురాజుడు నేర్చున చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు కేసుని రక్త మందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రా పరచబడి కేసుని రక్త మందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రా పరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేదను నేను నిష్కలంక పరిశుద్ధులతో పేదను నేను బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను ప్రియసు రాజును నే చూచిన చాలు మహిమాలో నే నుంటే చాలు దూతలు వీణలను మీటూనప్పుడు గంభీర జయధ్వను మృగునపుడు దూతలు వీణలను మీటూనప్పుడు గంభీర జయధ్వనులు మృగునపుడు హల్లీలు యా పాటలు పాడుచుండ పాటల్ పాడుచుడా ప్రియాసుతోనూ నేను ఉల్లాసి ప్రియాసుతోనూ నేను ఉల్లాసింతు ప్రియా యేసు రాజును నే చూచినా చాలు మహిమలు నే నాయనతో నుంటే చాలు హృదయంస్తులతో నింపా బడే నా భాగ్య గృహమును స్మరించు చుంటే హృదయంస్తులతో నింపా నా భాగ్యా గృహమును స్ంటే హల్లే ఆమె హల్లే హల్లే వర్ణింప నా నాలుకా చాలా దయ్యా వర్ణింప నా నాలుకా చాలా దయ్యా ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలు నే నాయనతో నుంటే చాలు ఆహాయ బూరా ఎప్పుడో ధ్వనించును హాన ఆశ ఎప్పుడు తీరుతుందో ఆహా బూరా ఎప్పుడు ధ్వనించును ఆహాన ఆశా ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచునప్పుడు తండ్రి నా ఆశాతో వేచియుండే నా హృదయం ఆశాతో వేచియుండే నా హృదయం ప్రియ యసురాజును నే చూచీ చాలు మహిమాలు నే నాయనతో నుంటే చాలు ప్రియ యేసు రాజు నునే చాలు మహిమాలు నేనాయనతోంటే చాలు అలే వాక్యం చేసాం ప్రాజెక్టు పరశుద్ధ వండ్రి మీకు వదనాలనైనా ఇస్రాయిలీలో గొప్ప దేవ మీకే కృతజ్ఞతలైనా ఈ ఉదయం నుంచి ఇంత కాచి కాపాడి మధ్యాహ్న కాలం నా మిమ్మల్ని స్థతించలాగానే మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభావ ఎంతో మందికి లేదు ఈ అవకాశంనైనా మమ్మల్ని ఎంతగానో స్పెషల్ మీరు ప్రేమించి మాకు ఇచ్చినారు ప్రభా దాన్ని బట్టి మీకు వదనాలు ఈ సమయంలో ప్రభావ మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ ఏర్పరచుకునేందుకు మీకు వందనాంతండి వీటిని ధ్యానించి మీ అందరు ఆనందించే బిడ్డలు మమ్మల్ని తయారు చేసి ఓ ప్రభావ మేము ఈ పని మీకు పని కొరకు మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు అందుకని ఇవన్నీ బయల్పరుస్తున్నారు కాబట్టి వీటన్నిటిని మేము ఆ పనిలో కూడా కష్టపడి ముందుకు పోవాలా ప్రభావ శ్రమను అనుభవించి ముందుకు పోవాలా ప్రభా మీ నామం నిమిత్తమే శ్రమను అనుభవించాలా మీరు అనేకమైన గొప్ప దైవజనతను మాట్లాడినారు నామం నిమిత్తం ఎంతగా శ్రవణం అనుభవించాలనో అతనికి నేను ఇది చూపించదను అందుకే నేను అతను ఏర్పరచుకున్నాను అన్న విషయం మీరు పౌల ద్వారా పౌలు జీవిత ద్వారా మాకు నేర్పించినారు ప్రభ కాబట్టి నేను వీటన్నిటినీ గ్రహించడం మేము ప్రభా ఈ యొక్క వాక్యం కొరకు ఈ సత్యం కొరకు శ్రపర అనుభవించక తప్పదు అటేకులకు వీటిని మేము చూపించడానికి కాబట్టి ప్రయాసపాడే ముందు పోలాగిన సహపడమని ఏసుక్రీస్తు నామంను ప్రార్థించుతున్నాం తండ్రి ఈ రోజు నుంచి మనము కొన్ని ఈ యొక్క గిఫ్ట్స్ గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ లేక పరిశుద్ధాత్మ వరాలు లేక కృపా వరాలు అన్న విషయాన్ని మనం కొంత దీర్ఘంగా ఒక్కొక్క వరం గురించి ధ్యానించబోతున్నాం దానికి ముందు మొదటి వ్యూహాను పత్రిక మొదటి వ్యూహాను పత్రికల నుంచి కొన్ని వాక్యాలు దాని తర్వాత రాసిన పత్రికల నుంచి మరికొన్ని వాక్యాలు మనం చూసినాకనే వీటిని ధ్యానిస్తాం మొదటి వ్యూహాను పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వ్యూహాను పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం ఇక్కడ సాక్ష్యం గురించి ఒక విషయం మాట్లాడబడుతుంది సాక్ష్యం ఇచ్చువారు ఎవరు అనేది ఇక్కడ ఏడవ వచనంలో సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు కాబట్టి ఇది మనం బాగా అర్థం చేసుకోవాలాం కేసు క్రీస్తు నామం నిమిత్తమే సాక్ష్యం కాబట్టి మనం దేని గురించి సాక్ష్యం ఇస్తున్నాం ఈ లోకంలో ఏసు ప్రభు గొప్ప దేవుడు ఆయన రక్షకుడు ఆయన స్వస్థపరిచేవాడు అన్న విషయాన్ని సాక్ష్యం ఇవ్వడం కాబట్టి ఆయన సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లను రక్తమును కాబట్టి ఇక్కడ త్రిత్వం లేక త్రియేక దేవుడు అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనకు తెలుసు ఆత్మ అన్నప్పుడు పరశుదాత్ముడు నీళ్లు అన్నప్పుడు తండ్రి రక్తము అన్నప్పుడు ఏసుప్రవు ఎందుకంటే శరణం ధరించొచ్చాడు కాబట్టి రెండో దశలో నీళ్ళంటే కూడా ఏసుప్రవే కాబట్టి ఆత్మ నీళ్లు రక్తము అంటే పరశుదాత్మ తండ్రి కుమారుడు ఈ ముగ్గురు ఏకీభవించినరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి వీళ్ళ ఐక్యతనే మనకి సాక్ష్యం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అదే రీతిగా తెస్లోనికి రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని చూస్తాం చూడండి మొదటి తెశ్లో రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి తెస్లోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి తెసం రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో సమాధానకర్తయ్యగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధ పరచుగాక కాబట్టి మనం సంపూర్ణంగా పరిశుద్ధంగా తయారు కావాలనేది దేవుని యొక్క చిత్తం అయితే ఏ రీతిగా ఇప్పుడు చూడండి మీ ఆత్మయు ఇప్పుడు మన గురించి మాట్లాడుతున్నాడు మనుషుల గురించి ఇంతకుముందు తండ్రి కుమారుడు పరిశుత్మ గురించి మాట్లాడే ఇప్పుడు మీ ఆత్మయు మీ జీవమును మీ శరీరమును మూడివి ఇవి కూడా త్రిత్వమే అంటే తండ్రి కుమార పరశురాత్మ ఎట్లా ముగ్గురు ఒకటే అనేది చెప్తుండో అదే రీతిగా మీరు కూడా మూడు మీలో కూడా మూడు ఉన్నాయి అవి ఒకటే అని చెప్తుండడు మొదటిది ఏంది ఆత్మ రెండవది జీవము మూడవది శరీరం అయితే ఆత్మ అంటే స్పిరిట్ జీవం అంటే ఇంగ్లీష్ లో సోల్ అంటాం ఎస్ఓయుఎల్ దాని తర్వాత లేక లైఫ్ అంటారు చాలా మంది కానీ యాక్చువల్గా అయితే సోల్ ఇంగ్లీష్ లో శరీరం అంటే ఫ్లెష్ బాడీ కాబట్టి ఆత్మ జీవంను శరీరంను మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ ఎందు నిందారహితంగాను సంపూర్ణము గాను ఉండినట్లు కాపాడబడును గాక ఇది చాలా బహు మనం నేను ఎప్పుడన్నా ఒకరోజు మీకు చూపిస్తాను గొప్ప జనం ఎందుకు హతసాక్షులు అవుతారు అంటే వారు ఈ మూడిటి విషయంలో తప్పిపోయిన వారు సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాల్సింది ఇక్కడ ఆత్మలో జీవంలో శరీరంలో కాబట్టి వీళ్ళు ఈ శరీరాన్ని కలుషితం చేసుకుంటున్నారు ప్రార్థన చేస్తారు వర్షిప్ చేస్తారు అంతనే బాగుంది జీవమేమో సగం సత్యం సగం లోకం సగం లోకం సగం దేవుడి ఈ శరీరం మటుకు ఈ లోక అతీతంగానే ఉంది కాపాలు చేస్తూ ఉంటుంది అందుకనే పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు ఏమిటంటే వారి ఆత్మ కాపాడబడి వారి జీవం వారి శరీరం వాళ్ళు పోగొట్టుకుంటున్నారు అంటే ప్రాణం పోగొట్టుకుంటారు ఈ లోకంలో వారి ఆత్మ మార్పు కాపాడబడుతుంది అది విధానం అన్నట్టు దేవుని విధానం శరీరము ఈ లోకానికి సంబంధించింది కాబట్టి ఆత్మ ఆ లోకానికి సంబంధించింది కాబట్టి రక్షింపబడ్డ వారు శరీరకమైన పాపములు చేస్తే వాళ్ళ శర్రాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది వారి ఆత్మ కాపాడబడుతుంది అది దేవుని యొక్క విధానం దానికి సంబంధించిన వాక్యం నేను ఒకరోజు ఎప్పుడన్నా చూపిస్తే ఇప్పుడు చూపిన ఎందుకంటే ఈ రోజు మనము ఆ పరిశుధాత్మ వరాలు లేక కృపా వరాలకు సంబంధించిన వాక్యాలు ధ్యానిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే తండ్రి కుమార పరశుధాత్మ దాని ఆత్మ జీవము శరీరం సో దేవుడు త్రిత్వంలో ఏకత్వము మనం కూడా త్రిత్వంలో ఏకత్వం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ అంటే మూడు రకాల గుణగణాలు లేక మూడు రకాల విధానాలు మూడు రకాల ఏమంటాము కర్తవ్యాలు మనకు అనుగరించబడ్డాయి అన్నట్టు అది మనం కాపాడుకోవాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నీ ఆత్మని కాపాడుకోవాలా నీ జీవాన్ని కాపాడుకోవాలా నీ శరణాన్ని కాపాడుకోవాలా అయితే దేవుడు ఎందుకు అద్భుతాలు చేయగలడంటే ఆ యొక్క ఆత్మ నీళ్లు రక్తము ఏకమైనవి కాబట్టి రెండు ఏకమైతే అద్భుతాలు జరుగుతాయన్నట్టు దేవుడు ఆ విధంగా ఉన్నాడు అదే రీతిగా మనం కూడా అంతే మన ఆత్మ మన జీవము శరీరము ప్రభునందు ఐక్యత కలిగి ఉంటే మన సేవా జీవితంలో విశేషమైన అద్భుతాలు జరుగుతాయి మనకే ఈ సమస్య మన ఆత్మ ఒక దిక్కుంటే మన జీవం ఇంకొక దిక్కు పోతూ ఉంటుంది ఉదాహరణకి జీవం అంటే ప్రాణం కదా ప్రాణం కొట్టుకుంటుంది అంటారు చూడండి ఆత్మనేమో దేవుని చిత్తాం చేయాలనుకుంటుంది జీవమేమో ఈ లోకంలో ఏదో సంపాదించాలనుకుంటుంది శరీరం యొక్క బలైనత ఏంటంటే శరీరము యాక్షన్ సంబంధించింది నీ ఆత్మ నీ శరణ్ణి నడిపించగలదు నీ జీవము నీ శరాన్ని నడిపించగలదు అంటే నీ కాళ్ళని నడిపించగలదు ఎక్కడ పోలనో అక్కడ నడిపించాలంటే నీ ఆత్మ నీ జీవము ఇవి చాలా ప్రాముఖ్యమైనవి అందుకే నువ్వేం చేయాలంటే నీ జీవంను శరానికి అప్పజెప్పదు నీ జీవంను ఆత్మకు అప్పగించాల ఆత్మకు అప్పగిస్తే ఆత్మ నీ శర్రాన్ని నడిపిస్తూ ఉంటుంది ఎందుకంటే జీవము ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు దేవునికి మన జీవను అప్పగించేస్తున్నాం ప్రభు నా ఆత్మ నా జీవాన్ని నీకు అప్పగిస్తున్నాను ఇప్పుడు నుండి నన్ను నడిపించిన శరీరాన్ని కబటి ఈ త్రిత్వము మన శరీరంలో కూడా ఉంది మన జీవితంలో కూడా ఉంది విషయం జ్ఞాపకం చేస్తాడు దేవుడు ప్రతి మనిషిలో ఈ మూడు ఉంటాయన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తుండడు అవి ఐక్యత లేకపోతే మటుకు కార్యం జరగదు ఎందుకు చాలా మంది సేవకులు కాంప్రమైజ్ అయిపోతారంటే మరి ఆత్మ ఘోషిస్తున్న వాళ్ళ శరీరము జీవము మటుకు లేదు చాలా మంది సేవకుల విషయాలు నేను గమనించినది నేను ఏం తీర్పు తీరుస్తలేను కానీ మంచి స్టార్టింగ్ లో మంచి సేవకులే ఎంతో ఆసక్తితో వచ్చిన వాళ్ళు మంచి సాక్ష్యం ఉంటది కానీ క్రమేణ ఏమవుతుందంటే ఈ లోకంలో నేను ఏం సంపాదించుకోలేకపోయినను నాకు ఇండ్లు లేవు ఆస్తులు లేవు మోటార్ సైకిల్ లేవు బ్యాంకు బ్యాలెన్స్ లేవు నేను భవిష్యత్తు తరాలకి నా పిల్లలకి పిల్లలకి నేను ఏం సంపాదించలేకపోతున్నాను కానీ ఇతరులు బిజినెస్ మ్యాన్లు బాగా కష్టపడి సంపాదించుకుంటున్నారు వాళ్ళు కూడా క్రిస్టియన్సే వాళ్ళు బాగా డబ్బులు లక్షల లక్షల కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకుంటున్నారు కార్లు కొనుక్కుంటున్నారు ఒక కారు కాదు రెండు మూడు కార్లు కొనుక్కుంటున్నారు మళ్ళీ నేను ఏం కొనుక్కోలేకపోయినని అన్న ఆ బలహీనత వారి జీవంను పరిగెత్తిస్తూ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఆత్మకు చోటు ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారంటే శర్రానికి ఒప్పజప్పిస్తారు వాళ్ళ జీవాన్ని ఈ జీవము బహు వింతది సోల్ అంటాం కదా ఇంగ్లీష్ లో ఈ సోల్ బహు వింతది దానికి ఏందేదో ఏదేదో కనుక్కోవాలా ఏదేదో చేసుకోవాలా ఏదో సాధించాలా ఎక్కడెక్కడో తిరగాలనే ఫ్రీడమ్ ఉన్నాడు దానికి ఆశ కానీ అది శరీరంలో చిక్కబడింది కాబట్టి శరీరం ద్వారా దాని కోరికలను తీర్చాలనుకుంటుంది కానీ శరీరానికి కొన్ని బలంతులు ఉన్నాయి నువ్వు ఎక్కడ పడితే అక్కడ పోలేవు సడన్లీ జీవం కట్టు ఎక్కడ పడితే అక్కడ పోగలదు అది అందుకే కళలను నిద్రపోయినప్పుడు నీ ఆత్ నీ జీవము నీ శరంలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో పండ్లానికి తీసుకొని వస్తుంది అందుకే ఆయన ఏమంటుండంటే మనం సంపూర్ణంగా పరిశుద్ధం కావాలంటే నీ రక్షణ ఈ మూడు దశలకు జరగాల ఇది ఈ బోధ లేదు చర్చలో ఈరోజు రక్షణ నీ ఆత్మకు కావాలా నీ జీవానికి కావాలా నీ శర్రానికి కావాలా సంపూర్ణ రక్షణ అంట అందుకే సంపూర్ణంగా మనం పరిశుద్ధ పరచబడాలా అప్పుడేమవుతుందంటే ఆత్మ ప్రభు నుంచి వచ్చింది జీవము వాయువు కాబట్టి శరీరము మట్టిది కాబట్టి దేవుడి నుంచి వచ్చిన ఆత్మకు నీ జీవాన్ని అప్పగించినప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే నీ నీ జీవాన్ని రాత్రుల కళలు కూడా అక్కడిక్కడ పరిగెత్తించు లేకుంటే నీకు చెడు కళలు వస్తూ ఉంటాయి పిడకళలు వస్తుంటాయి రీతి చెప్పాలంటే చెత్త కళలు వస్తూ ఉంటాయి స్త్రీ ఎవరో పురుషుడు ఎక్కడో అంతా పిచ్చి పిచ్చి కొట్టాయనట్టు అవి నువ్వు నీ ఆత్మకు ఉపజపాల దాని తర్వాత ఈ మూడిటిని ప్రభుత్వపుజెపాల అది సీక్రెట్ ఎందుకంటే ఎవడైతే నన్ను ఆహ్వానిస్తాడో నేనును నా తండ్రి వాడి హృదయాలకు వచ్చి వాడితో పాటు బస చేస్తామన్నాడు కాబట్టి ఆ త్రిత్వము పరలోకంలో ఉన్న త్రిత్వము అంటే తండ్రి కుమార పరశుధాత్ముడు ఒకరే వాళ్ళు ఆ త్రిత్వము నీ హృదయంలో వచ్చి జీవించినప్పుడు నీ దగ్గర కూడా నీ ఆత్మ నీ జీవం నిశర్రం ఇవన్నీ కలిసిపోయి స్టాండర్డ్ గా త్రిత్వం అవుతుంది అన్నట్టు అప్పుడు ఏమవుతుందంటే నువ్వు టోటల్ గా ఆయనకి సమర్పించబడ్డవాడు అప్పుడు ఆయన నడిపిస్తాడు నీ జీవితాన్ని అందుకొరకు మనము బహుగా ప్రయాసపడాలా నిందా రహితంగా ఉండాలని కింద చెప్పాడు ప్రభువైన ఏసు క్రీస్తు నింద రహితంగాను సంపూర్ణంగాను ఉండినట్లు కాపాడబడను గాక అంటే నీ ఆత్మ నీ జీవం నీ శరీరం అవి సంపూర్ణంగా కాపాడబడాలంట మిమ్మను పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చెయ్యును ఆయన కాపాడతాడు తప్పకైనా కాపాడతాడు అందుకే మా మీరు ప్రార్థించండి చెప్తుంది ఒకరికొరకు ప్రార్థించుకోవాలని చెప్తుంది వాక్యం ఇది బహు ప్రాముఖ్యమైన వాక్యం మనకు క్రైస్తవ జీవితంలో నీ ఆత్మ రక్షింపబడల్లా నీ జీవం రక్షింపడలా నీ శరంను రక్షించాలి అందుకే ఈ శరం దౌర్భాగ్యమైందంటాడు పౌన్ దీన్ని రక్షించేవాడు ఎవరు ఏసులో తప్ప ఎవరు రక్షించారు ఇందులో పాపపు నియమాలు ఉన్నాయి అందుకే ఎంతనో పరిశుద్ధంగా ఉన్న ఆ ఈ లోకం తట్టు చూడంగానే నీలో ఉన్న ఆ హార్మోన్స్ అన్ని ఉత్తేజపడతా ఉంటాయి ఉద్రేక ఉంటాయి ముఖ్యంగా యాడ్రినలిన్ ఇవన్నీ ఉద్రేకపడతా ఉంటాయి అవన్నీ నేను ఇప్పుడు ఎప్పుడు చెప్పాను కానీ అవసరం లేదు మనకి కానీ ప్రతి భావనకి నీలో ఉండే ఏ ఎటువంటి భావన వచ్చినా ఆ భావన వెనకాల ఒక హార్మోనల్ రియాక్షన్ ఉంటుంది ఉదాహరణకి నీకు టెన్షన్ ఉందనుకో టెన్షన్ ఉంటే దాని వెనకాల ఒక హార్మోన్ రియాక్షన్ ఉంటుంది యాంగ్జైటీ ఉంటే దాని వెనుక ఇంకోటి ఉంటుంది అట్లనే మోహము దాని వెనకాల ఒక హార్మోనల్ రియాక్షన్ ఉంటుంది ప్రేమ దాని వెనుక ఒక హార్మోన్ రియాక్షన్ ఉంటుంది అట్లా ప్రతి భావన వెనకాల ఒక హార్మోనల్ ప్రభావితం ఉంటుంది అందుకే మనము మన శరీరాలని మన ప్రాణాన్ని మన జీవాన్ని మన ఆత్మని ప్రభుకి సంపూర్ణంగా సమర్పిస్తుండాలి ప్రతిరోజు కుమ్మారి కాళ్ళ క్రింద నలగొట్టబడాల మట్టి మనం తొకబడాల ఆయన కాళ్ళ క్రింద అప్పుడే ఆయనకి అయిపోతాం సంపూర్ణంగా కాబట్టి ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఎందుకు ఈ మూడిటి గురించి మాట్లాడుతున్నానంటే ప్రతి దశలో దేవుడు మూడు మూడు కేటగిరీస్ పెట్టిండు మన జీవితంలో ప్రతిదీ మూడు తండ్రి కుమార పరశుదా పెట్లనో మన ఆత్మ ప్రాణము మన ఆత్మ జీవము శర్రము ఈ మూడు అన్నట్టు అంటే ఏంటన్నట్టు అర్థం అంటే దాని ప్రకారంగా మూడు అంటే సంపూర్తి అని అర్థం మూడవ నాడు ఎందుకంటే కేబిపిఎం వాక్యాలన్నీ మూడవ నాడు అన్న అంశం దగ్గరికి స్టార్ట్ అయినాయి మూడవ నాడు కానాలో మన ప్రభు చేసిన అద్భుత మొట్టమొదటి అద్భుత కార్యం నీళ్లన్నీ ద్రాక్షరసంగా మార్చడం అక్కడి నుంచి స్టార్ట్ అయినది మన వాక్య పరిచర్య మూడవ నాడు ఏం జరిగింది అనేది సంపూర్తి అన్నట్టు నీళ్లు ద్రాక్షరసంగా మారాలా వాక్యంలో నీ సత్యం బయటికి రావాలా దాని అర్థం అది కాబట్టి మూడు అంటే పర్ఫెక్షన్ అయితే దేవుడు మనకి ఈ కృపవరలకు సంబంధించిన విషయాలలో ఏం జ్ఞాపకం చేస్తుండంటే కొనతిల్ పత్రిక పన్నెండవ అధ్యయనం మనం ఏం చేస్తున్నామంటే పౌల్ ఈ విషయాన్ని చెప్తున్నాడు దేవుడు బహుమనలు ఉచితంగా ఇస్తాడు కానీ అది వరాలు సారీ వరాలు ఉచితంగా ఇస్తాడు కానీ బహుమానాలు మటుకు నువ్వు కష్టపడాలా అవన్నీ ఉచితమే బహుమానాలు ఉచితమే కానీ సారీ వరాలు ఉచితమే కానీ బహుమానాలు మటుకు కష్టపడాలా నువ్వు ఎంతగా కష్టపడితే నీకంతగా జీవ కిరీటము నీతి కిరీటం రకరకాల కిరీటాల గురించి ఒకరు చెప్పిన వాక్యం ఎన్ని రకాల కిరీటాలు ఉన్నాయని అడిగి అవి నువ్వు పొందుకోవాలంటే మటుకు నువ్వు ప్రయాసపడాలి ఎందుకంటే అది అది బహుమానం ప్రయాసపడ్డందుకు బహుమనం పరుగు పందెంలో ఫస్ట్ ప్రైజ్ వస్తే ని ప్రైజ్ అంటాం అంట బహుమాన్ని ప్రైజ్ అంటాం కాబట్టి రివార్డ్ అంటాం లేకుంటే ఇంగ్లీష్ లో ప్రైజ్ రివార్డ్ కానీ ఆటోమేటిక్ వచ్చింది గిఫ్ట్ అన్నట్టు వరం కాబట్టి అట్లా అనుకుంటే మళ్ళీ దేవుడు ఎందుకు ఫ్రీగా గిఫ్ట్స్ ఇస్తున్నాడు తండ్రి కాబట్టి తండ్రి పిల్లలకు ఈవులని ఇస్తాడు మన ప్రభు ఈవులని ఇచ్చిపోయింది కదా ఆయన మరణించినాక సంబంధించి చేయబడ్డాక మృత్యులోకానికి వెళ్ళి మనుషులందరినీ అక్కడ చీకటి శక్తుల చేత బంధింపబడ్డ వారికి అందరికీ సువార్త ప్రకటించి మెసేక కనిపెట్టుకున్న వాళ్ళు వాళ్ళందరూ చనిపోయినాక వాళ్ళందరికీ సువార్త ప్రకటించి అక్కడి నుంచి వారి ఆత్మలను అన్నిటినీ రక్షించుకొని బయటకు వచ్చి మనుషులకి వరాలు ఇచ్చిండు అదే పెంతకొస్త పండుగ రోజు ఇష్టరు పలు పండుగ దేవుని బిడ్డలు ఉపాసం ఉన్నారు అది నేను ఎప్పుడు హైలైట్ చేస్తా ఉంటాను పెంత కోస్తు చర్చ్ అనేది లేదు అది అబద్ధం ఎందుకంటే పెంతకోస్త అనేది ఇస్ ఇస్రాయిల్ ప్రజల పండగ అది ఆ పండుగ రోజు ఇసల్బుల్ పండుగ చేసినారు కానీ క్రైస్తవులు పండగ చేయలే పైకప్పున ఇంటి మీద ఉపాసం ఉన్నారు వాళ్ళు అందరూ ఉపాసం ఉండి పరిశుధాత్మక వరకు కనిపెట్టుకున్నారు కాబట్టి పరిశుధాత్మక వరకు కనిపెట్టుకున్నారు వాళ్ళందరూ మన నూట మంది శిష్యులు కానీ ఇష్టాల పిల్లలందరూ పండుగ చేసుకుంటున్నారు ఆ టైంలో దేవుని యొక్క ఆత్మ దివి వచ్చింది ఇప్పుడు అక్కడ పరిశుధాత్మ పొందుకున్న వాళ్ళు క్రిందికి రావాలా క్రిందికి వచ్చినాక పండగ చేసుకుంటున్న వారికి వాక్యం చెప్పాలా అప్పుడు వాళ్ళు ఆ పండగ యొక్క ఆత్మీయ సత్యాన్ని తెలుసుకొని శారీరకమైన పండగ చేయకుండా ఇక మీదట ఆత్మీయ పండుగ చేసుకునేలాగా వాళ్ళంతా వారి వారి దేశాలకు వెళ్ళిపోవాలా అదే మన ముఖ్యంగా భాషల వరకు సంబంధించిన వరం నేను ప్రకటి స్టార్ట్ చేసినప్పుడు వాటి గురించి నేను మీకు అవన్నీ చూపిస్తాను తర్వాత మనం ఎప్పుడు వినే విషయాలన్నీ నేను మీకు చూపిస్తాను అక్కడ నేను నేర్చుకున్నాయి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాయి అన్ని కూడా నేను చూపిస్తూ ఉంటాను వాటి గురించి ముఖ్యంగా పన్నెండవ అధ్యాయం మొత్త ఏం చూస్తామంటే మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియక ఉండటం నాకు ఇష్టం లేదు కాబట్టి ఆయనకి ఆ వరాలు లేకపోతే ఆయన ఈ విషయం చెప్తాడా అది మర్మం ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియక ఉండటం నాకు ఇష్టం లేదు అంటే ఆయనకు తెలిసినట్టే కదా ఈరోజు కూడా సమస్య అదే పాస్టర్స్ ఎందుకు వీటి గురించి చెప్పలేరంటే వాళ్ళకి తెలియదు కాబట్టి సరే బైబిల్లో ఉన్నాయి కాబట్టి నేర్చుకుంటుంది ఇక్కడ కానీ అనుభవపూర్వకంగా వచ్చినాయంటే వాళ్ళకి తెలియదు చాలా మంది పాస్టర్స్కి ముఖ్యంగా ఈ యొక్క మెయిన్ల్యాండ్ చర్చెస్లలో ఆంగ్లికన్ చర్చెస్లలో ఇవి కనిపించవు కేథలిక్ సంఘాలలో ఇవి కనిపించవు ఎందుకు కనిపించావు అంటే వాళ్ళకి అనుభవపూర్వకంగా వాటిని వాళ్ళు గ్రహించలే కానీ ఏ చర్చలైనా కానీ ఒక చిన్న తెగ లేక చిన్న గుంపు వారికి మటుకు ఇవి బయలుపరచబడుతుంటాయి ఎందుకంటే వీళ్ళు ఎక్కడో ఒక జగల పబ్లిక్ మీటింగ్ లో ఈ సత్యం గ్రహించింటారు ఏదో ప్రాంతంలో ఉదాహరణకి కేథలిక్ సంఘస్తులే ఏదో పబ్లిక్ మీటింగ్ లో విన్నింటారు ఆశ చూపించింటారు అంతే దానికి ఆకట్టుకుని ఉంటారు ఆ రీతిగా దేవుడు వాళ్ళ ఆశని తృప్తి పరుస్తూ ఉంటాడు ఏమంతా సరే ఆంగ్లికన్ చర్చ్ నేను ఆంగ్లికన్ చర్చ్ నుంచి ఆంగ్లికన్ చర్చ్ అంటే దగ్గర దగ్గర క్యాథలిక్ చర్చ్ లాగానే ఉంటుంది అది ఆరాధన క్రమం మరి ఒక పబ్లిక్ మీటింగ్ లో నేను పరశురా అభిషేకం పొందుకున్నాను దాని ఇంట్లో నిద్రలో భాషల వరం పొందుకొని అట్లనే మేల్కుంటూ మేల్కుంటూనే భాషల్లో మాట్లాడుకుంటూ లేచిన మధ్య రాత్రి కాబట్టి ఆశ నీ కలిగిన ఆశకి తగినట్లు ఆయన వరం ఇస్తా ఉంటాడు దానివరకు నువ్వు ఏం ప్రయాసపడతావు ఎంత ప్రయాసపడ్డా ఆయన ఏమి ఇవాలో అదే ఇస్తానన్న విషయం మనకు తెలుసు కాబట్టి ఆత్మ సంబంధం వరలం గురించి మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదు అంటున్నాడు ఎందుకంటే ఆయనకు తెలుసు మీకు తెలియదు కానీ మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మీరు రక్షింపబడ్డ వారు మన దేవుడు పక్షపాతి కాదు అందరికీ ఇస్తాడు బహుమానాలు మనకే ఇస్తాడా కేథలిక్ సంఘర్స్థలకు కూడా ఇస్తాడు సిఎస్ఐ సంఘాలకు ఇస్తాడు బ్యాప్టిస్ట్ మెథడిస్ట్ ఈ వెస్ట్లు ఏ చర్చ అనే కానీ ఎవరైనా దీనికి మన పరిస్థితి ఏంటంటే మన బలహీనత ఏంటంటే ఈ మెయిన్ లైన్ చర్చెస్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి వరం ఇస్తారా నాకు అవసరం లేదు పో అని ఈ నాకు అవసరం లేదన్నట్టు అంటే అవి విలువ లేదన్నట్టు వాళ్ళకి కాబట్టి దేవుడు కూడా వాళ్ళ హృదయ పరిస్థితిని గ్రహించి దాని వారికి ఇవ్వడు ఎందుకంటే ఉచితంగా ఇవ్వబడుతున్నాయి వాడికి అవసరం లేదు అందుకు వాడు తీసుకోడు వాడికి ఎందుకు అవసరం లేదంటే వాళ్ళ పాస్టర్స్ చెప్పారు అవసరం లేదండి అందుకు తీసుకోడు ఇది జరుగుతుంది ప్రపంచాత్మకంగా నాకు ఎవరో చెప్పి లేదు ఎంత మటుకు నిజమో నాకు తెలియదు కానీ హెబ్రోన్ సంఘ సంఘంలో జరిగిన విషయం గురించి కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు బ్రదర్ భక్త గారి గురించి ఈ విషయం చెప్తప్పుడు దేవుడు అతనికి దర్శనైతే కనిపించిందంట కనిపించి నేను నీకు కృపరలు ఇవ్వాలనుకుంటున్నాను ఈ సంఘానికి అని అయితే ఆయన అన్నాడంట వద్దు ప్రవ్వ అది ఎంత నిజమో నాకు కూడా తెలియదు కానీ ఆయన ఎందుకు ఒకవేళ నిజమైతే ఎందుకు వద్దనన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది అంటే ఆయన ఆ సంఘంలో అలజడి వస్తుందనో లేక గందరగోళాలు వస్తాయనో లేక వాక్యాన్ని పక్కకు పెట్టి వరాలకి ప్రాధాన్యతను ఏదో ఉండొచ్చు కారణాలు పెంత కోస్త సంఘాలని చెప్పుకుంటారు కానీ పెంత కొత్త లేదని తెలుసు మనకి ఎందుకంటే పెంత అనేది ఇస్లాం పండగ క్రైస్తవులది కాదు అది కానీ ఆ దినమున వాళ్ళకి ఉద్యీవం వచ్చింది వచ్చింది కాబట్టి దాన్ని పెంత సంఘం అని చెప్పుకుంటున్నారు వీళ్ళు అది తప్ప అది అబద్ధం మోసం పరిశుద్ధాత్మ అభిషేకం అది పెంత అభిషేకం కాదు పెంత కోస్త సంఘం అని పెట్టుకోవడం కూడా తప్పే పేరు ఎందుకంటే అది పాత నిబంధన విధానం అది కానీ ఆత్మీయ సత్యని గ్రహించిన వాడు ఆ రీతిగా పేర్లు పెట్టుకోరన్నట్టు కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ వరాలు గురించి చెప్తూ ఏమంటుందంటే నాలుగో వర్షంలో కృపవరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే అది మనం అర్థం చేసుకోవాలా అదే రీతిగా ఆయిదవ వర్షంలో నేను చాలాసార్లు చూపించినా కూడా ఇంతకుముందు ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికలో మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే ఆశ్చర్యం కదా రెండోసారి ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాలలో ఉంటుంది ఇది పదకొండో విషయం చూసాం మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల్లో మగు వరకు అని చెప్తున్నాడు అంటే మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం ఏసుడు గురిచిన మనం ఎంతగా ప్రయాస్పర్త ప్రకటన గ్రంథంలో మొత్తం ఆయన ఆయననే ముదాలు విప్పుతుండు ఆయననే పూరలు ఉదిపిస్తున్నాడు అంత ఆయనే చేస్తున్నాడు ఆ సంఘం ఎట్లా ఉంది ఒక మృగంలాగా ఉందని చూపిస్తుంటుంది నిన్నటి వరకు అది వింత మృగంలాగా తయారైందని చూపిస్తుంటుంది చివరికి వచ్చినప్పటికీ కాబట్టి విశ్వాసం విషయంలో దేవుని కుమారుని విషయంలో కూర్చిన జ్ఞానంలో ఏకత్వం ఉండాలంటే ఒకటే ఐక్యత అన్నట్టు ఉండి సంపూర్ణ పురుషులు మగు వరకు మనం పోతుండాలా ఎట్లా పోవాలంటే పన్నెండు వర్షం అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం పొందుకోవాలంటున్నాడు అంటే నువ్వు కూడా ఏసుప్రభులాగా తయారు కావాలా అని చెప్తున్నాడు సంపూర్ణంగా ఆయన ఇలాగ నియమించను ఏది మనం ఇందాక చూసినట్టు ప్రకటన గ్రంథము సరే సారీ వరంతుల్ రాష్ట్ర పత్రిక అధ్యాయము ఐదవ వర్షంలో ఏముందో నానా విధములైన పరిచర్యలు అది ఇక్కడ చూపిస్తున్నాడు ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికలో ఏమని చెప్తున్నాడంటే పదమూడవ వర్షం పరిశుద్ధులు సంపూర్ణ లాగున్నట్లు పరిచర్య అట్లా తయారు చేయాలంట నీ సేవలో నీ దగ్గర ఉన్న మనుషులని నువ్వు సంపూర్ణంగా తయారు చేయాలంట అన్ని విషయాలలో ఒకేసారి అర్థం కావాలి పాపం చిన్న చిన్న చిన్న చిన్న మనం ఇప్పుడు రెండు నుంచి చూస్తున్నాం ఈ వాక్యాలని ఇప్పుడు కాదు ఇప్పటికి కూడా ఇంకా అంత మస్క మస్కనే ఉన్నాయి అంత పర్ఫెక్షన్ ఇక్కడ చూస్తున్నాం పరిశుద్ధులు సంపూర్ణ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు అంటే క్రైస్తవ సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరిగించటకును పరిచర్య ధర్మం అంటే ఏ విధంగా ఎటువంటి సేవ చేయాలనేది ఇక్కడ ఆయన కొందరిని అపోస్తలు గాను అందరినీ కాదు కొందరిని అపోస్తలు గాను కొందరిని ప్రవక్తలు గాను కొత్త నిబంధనలు ఈ వాక్యం ఎపసి సంఘాన్ని చెప్తున్నాడు పాత నిబంధన కాదు ఇది ఇప్పుడున్నారు అపోస్తలలు ఇప్పుడున్నారు ప్రవక్తలు ఈ వాక్యం ప్రకారంగా కొన్ని చర్చలటే లేవు బ్రదర్ అవన్నీ అయిపోయినాయి బ్రదర్ అపోస్ట కాలం అయిపోయింది బ్రదర్ ప్రవ ప్రవక్తల కాలం అయిపోయింది ప్రజా మరి ఎఫోసీ సంఘానికి ఎందుకు రాస్తుండే ఇది అనిల సంఘం ఇది ఆయన కొందరిని అపోస్తలు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్తికులు గాను కొందరిని కాపర్లు గాను ఉపదేశకులు గాను నియమించినవి ఐదు అపోస్తలు ప్రవక్తలు సువార్తికులు కాపర్లు ఉపదేశకులు నేను ఇంతకుముందు ఛాలెంజ్ చేసిన మిమ్మల్ని మీకు ఈ ఐదు పరిచరాలలో ఏ పరిచయం మీరు చూసుకున్నారా దేవుడు మీకు ఏది ఇచ్చిందో తెలుసా మీకు తెలుసుకునే బాధ్యత మీది అయితే ఒకటి ఆశ్చర్యం ఏంటంటే కొందరిని ఇట్లా కొందరిని అట్లా చేస్తుంటాడు కొన్ని కొన్ని పరిస్థితులలో ఏం చేస్తారంటే నిన్ను అపోసలుగా నిలబెట్టచ్చు అదేవిధంగా నువ్వు ప్రవక్తలాగా కూడా ఉండొచ్చు అదేవిధంగా నువ్వు సువార్తికులలాగా ఉండొచ్చు లేక కొన్నిసార్లు నువ్వు కేవలం కాపరిలాగా ఉంటూ ఉపదేశిస్తా ఉండొచ్చు రెండు పరిచయాలు ఒకసారి ఎందుకు కొందరిని ఇట్లా కొందరు అట్లా చేసిందంటే అన్ని అన్ని ఒకడే చేస్తే ఆరిపోతాడు అలసిపోతాడు త్వరగా కాల ముగించుకుంటాడు చెయ్యలేం మనం నాకు తెలుసు అది ముఖ్యంగా కాపరి బహుగా అలిసిపోయేవాడు ఎందుకంటే ఆ గొర్రెలన్నిటి తోలుకొని రావాలి కదా అవి ఎక్కడెక్కడో తగ్గిపోతా ఉంటాయి కొండల్లో గుట్టలలో ఆడులలో వాటన్నిటినీ పట్టుకొని రావాలో బాగా అలిసిపోతుంది చాలా ఊపికుండాలి ఎందుకంటే అవి అంత త్వరగా కదలవు ఒక దాకా పట్టుకునే ఉంటే ఆ గడ్డి మొత్తం తింటూనే ఉంటే వాటిని వాటిని ఆడించి నడపాలంటే టైం టైమింగ్ కూడా చూసుకోవాలి సాయంత్రం వరకు కాబట్టి కొందరిని సువార్థికులు కానీ నువ్వు గ్రహించాల నువ్వు నిజంగా సువార్థ చేయగలవా ధైర్యంగా పోయి ఒక అన్యునికి సువార్థ చెప్పగలవా ఎప్పుడన్నా చెప్పినవా కొందరు చక చక చెప్తారు నేను చూసిన మా అమ్మ విషయంలో మా అమ్మ ఎటువంటి వాడు అనే వాడు ముక్కు ముఖం తెలియని వాడు కూడా చూ చెప్పేస్తా ఉంటుంది ధైర్యంగా ఆమెకు ఉండి ఆ పరిచర్యం మా ఫాదర్ దగ్గర ప్రవచన వరం ఉండేది అట్లా మొహం చూసి చెప్పేసేటోడు చరిత్ర అంతా చెప్పేసేటోడు జస్ట్ నువ్వు కొంతసేపు మొహం చూస్తాడు అంతే ఈ చూస్తాడు చూసి చకా టకా చెప్పేసేటోడు నేనే దానికి సాక్ష్యం ఒకసారి దాని తర్వాత ఆయన చనిపోయినాక నేను ఒక గ్రామానికి పోయినా ఎక్కడైతే నా ఆయన చనిపోయిన అదే గ్రామంలో నేను నన్ను పిలిచిండ్రు పబ్లిక్ మీటింగ్ కి ఒక వారం తర్వాత ఆయన చనిపోయినాక భారంగా ఉండే కష్టం కదా కుటుంబంలో చనిపోతే వ్యక్తి ముఖ్యంగా తండ్రి ఆ భారంలో నేనున్నాను కానీ వాళ్ళు కంపల్సరీ నువ్వు రావాలి ఎందుకంటే ఆ గ్రామస్తులందరూ ఆ సారు పిల్లలు రావాలా ఈ మీటింగ్ అని వర్బలంతం చేస్తే నేను ఒక్కని పోల్సి వచ్చింది మానదమ్ములందరి మధ్యలో పోయి ఇంకా నన్ను వాక్యం చెప్పమన్నారు ఒక దిక్కు బాధ ఇంకో దిక్కు అదే గ్రామంలో చనిపోయాడు అదే చర్చలో చనిపోయాడు అదే చర్చలో నేను వాక్యం చెప్పాలా వేదన బహు కష్టంగా ఉంటుంది కదా అయితే వాళ్ళు వాళ్ళు ఆ ఊర్లో ఆయన సేవ చేసేటప్పుడు ఎంతో మందికి ఎన్నెన్నో విషయాలు చెప్పిండటంట అవన్నీ నెరవేరినాయంట అక్కడ ఎంతమందికి మనయన పేరు పెట్టుకుంటారు ఆ ఊర్లో చిన్నపిల్లలకి అంటే అంతగా సేవ చేసింది ఆయన అక్కడ ఎవరైనా వచ్చి ప్రార్థన చేయి మా ఇట్లా మాకు పిల్లలు లేరంటే వచ్చే సంవత్సరం ఒక కొడుకు పుడుతుందని చెప్పేటోడు అక్కనే కొడుకు పుడితే ఆ కొడుకుకి మన పేరు పెట్టుకునేటోడు అయితే మా ఇంట్లో కూడా కాంపిటీషన్ బయటలో ఎవరో మనైనా పేరు పెట్టుకుంటే మేమెందుకు పెట్టద్దు మా పిల్లలకి అని కాంపిటీషన్ అయితే మాకేం చేసింది మా నాయన ఫస్ట్ పేరు పెట్టుకుంది కొడుకుకి పెద్ద కొడుకుకి నేనేమో మా కొడుకుకి మా నాయన సెకండ్ పేరు పెట్టినా తక్కిన వాళ్ళకి అవకాశం లేకుండా కాంపిటీషన్ అన్నట్టు సరే ఏ పేరైతేనేముంది మనకు తెలిసి ఈ పేర్లని వేస్ట్ పేర్లు పరలోకం పోయినాక కొత్త పేరు ఇస్తాడనేసి దేవుడే కదా దేనికైనా కానీ మళ్ళీ గ్రామంలో అంతమంది మన ఆయన పేరు పెట్టుకుంటుంటే మనం నేనే దీపెట్టుకోవద్దు అన్న రోషం అంతకంటే ఏం అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తుంటాడు దేవుడు సారీ పరిచర్య ఇస్తూ ఉంటాడు నీ పరిచర్యలో నీకు వరాలు ఉంటాయి అది బాగా అర్థం చేసుకోండి నువ్వు సువార్థ పరిచర్ చేసినా నీకు వరాలు ఉంటాయి తాపరి లాగా వరాలు ఉంటాయి ఉపదేశకులు లాగున్నా వరాలు ఉంటాయి ప్రవక్త లాగా ఉన్న వరాలు ఉంటాయి అపోస్తల లాగా ఉన్న వరాలు ఉంటాయి ఈ ఐదు పరిచర్యలు ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు ఇంగ్లీష్ లో ఏ సంఘంలో అయితే ఈ ఐదు పరిచర్యలు ఉంటాయో అది పక్కా చర్చ్ ఈరోజు ఏ చర్చ్లో లేవివి ఇవి కాబట్టి ఏ చర్చ్ పక్కా లేదు అందుకు పులుపు అంటాం సంపూర్ణంగా పులుపు పులిసిపోయిందంటాం ఎందుకంటే ఇవన్నీ లేవు అందుకు ఆయన శరీరానికి క్షేమము లేదు శ్రమల గుండా అది దానికి లేదు క్షేమాభివృద్ధి పదమూడో వర్షాలు జస్ట్ చూసినట్లు మనం నేను కొన్నిసార్ కొంతకాలం కింద చెప్పిన ఎందుకు ఉండవు ఇవని ఎందుకు ఉండవంటే ఒక సేవకుడు కష్టపడి సంఘాన్ని స్థాపిస్తాడు వాడే హీరో అనలా వాడు వాడి కుటుంబమే హీరోలు అయితే ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందంటే సంఘంలో కొందరిని అపోసులుగా పెడుతున్నాడు కానీ ఈ హీరో ఏమంటాడంటే నేనే అపోస్తలని నా పిల్లలే అపోస్తలని అంటే మళ్ళీ కొందరు ఎవరు కొందరి ప్రవక్తలు చేస్తున్నారంటే నేనే ప్రవక్త అంటాడు నా పిల్లలే ప్రవక్త అంటాడు కొందరి సువార్తికులు నేనే చేసినావు ఇంతకన్నా నేను చేస్తున్నా కానీ వచ్చింది ఇచ్చారు నేను కష్టపడి కట్టిన దీన్ని నా రక్తం కార్చి కట్టినా అని చెప్తాడు నేనే కాపరిని నా మాట వినండి మీరు గొర్రెలు నా ఉపదేశమే పాటించండి వేరే ఉపదేశం పాటించండి ఇది బలైన తీరు వచ్చే చర్చిలో శరీరకంగా తయారైపోయింది అంతా మొన్న ఆదిలాబాద్ ప్రాంతానికి పోయినప్పుడు ఒక చర్చ్లో రవి బ్రదర్ ఇంకొరు మన ఇంకే బ్రదర్ ఉన్నారు వాక్యం చెప్పడానికి పోయారు ఒక చర్చ్కి నాగరాజ్ బ్రదర్ అనుకుంటారు నాగరాజ్ రవి బ్రదర్ వాక్యం చెప్పినానికి చర్చిలో అంతకుముందు నేను కూడా పోయినా అప్పుడు రవి బ్రదర్ వాక్యం చెప్పిండు ఇంక ఇంత కూర్చున్నా అంత అయిపోయినాక ఆ పాస్టర్ చెప్తుండడు మేము కొన్ని సంవత్సరాల క్రితం ఇవన్నీ ఊర్లు జరిగి సువార్త పని చేసినాం కానీ ఇప్పుడు మేము చేయలేకపోతున్నాం అన్నాడు ఎందుకో తెలుసా అప్పుడు సువార్థి కొడుకు ఇప్పుడు కాపర్ లాగా కాబట్టి అలసిపోతున్నాడు సువార్త పని చేస్తలేడు కరెక్టే కదా శరీరానికి బలైనత మనం చేయలేం లిమిటేషన్స్ కానీ నువ్వు నీ సంఘంలో కొందని సువార్థికులాగా తయారు చేయొచ్చు కదా నువ్వు వేసుకో ప్రతిని ప్రతినిధి నీ ద్వారా వీళ్ళని తయారు ను కొందని కొందరి ప్రవర్తలుగా ఏర్పరచుకోవచ్చు కదా వాళ్ళ వాళ్ళకున్న వరాన్ని బట్టి కొందరి ఉపదేశాలు తయారు టీచర్స్ సండే స్కూల్ టీచర్స్ అవసరం ఉపదేశం అంటే అది సండే స్కూల్ టీచర్స్ కావాలా యూత్ యూత్ ఫెలోషిప్ టీచర్స్ కావాలా విమెన్ ఫెలోషిప్ టీచర్స్ కావాలా బైబిల్ టీచర్స్ కావాలా బైబిల్ స్టడీకి టీచర్స్ కావాలా నువ్వు మళ్ళీ వాళ్ళని ఎవ్వరిని తయారు చేసుకుంటలేవు చర్చలో మళ్ళీ నీ ఎట్లా దానికి క్షేమాభివృద్ధి ఎట్లా జరుగుతుంది ఈ వాక్యం దగ్గర అన్ని పోయిన ఈ చర్చది రోజు సరే కొంత మనము డీవియేట్ అయినాం కానీ పన్నెండవ అధ్యాయం తెలియపోతున్నాం మొదటి పొన్తి లాస్ట అధ్యాయంలో ఐదవ వచనంలో ఆ నాలుగవ వచనంలో కృపోవరంలో నానా విధములుగా ఉన్నవి కానీ ఐదవ వర్షంలో మరియు పరిచర్యలు నానా విధాలుగా ఉన్నవి కానీ ప్రభు ఒకడే ఆరో వర్షంలో నాన విధములైన కార్యములు కలవు ఇది మనం అర్థం చేసుకోవాల రూపవరములు పరిచర్యలు నాన విధమైన కార్యములు రూపవరములు పరిచర్యలు కార్యములు ఇవన్నీ మనం బాగా అర్థం చేసుకోవాలా మూడు కాబట్టి మూడు అంటే సంపూర్ణంగా పర్ఫెక్ట్ అన్నట్టు కాబట్టి కృపవరములు పరిచర్యలు కార్యములు ఇవి మూడు త్రిత్వం మగెన్ ఎంట పడతానే ఉంటుంది నువ్వు ఇంకా ఇక మీదట నువ్వు ఎత్తుకుంట వాక్యం నీకు ఓపెన్ అయిపోయింది ఈరోజు నీ ఆత్మీయ నియవాలు ఇక మీద నీకు అన్ని వాక్యాలలో ఈ మూడు కనిపిస్తూనే ఉంటాయి ఎక్కడ పోయినా మూడు మూడు మూడు అంటే మూడు అంటే పర్ఫెక్ట్ అన్నట్టు రూపవరములు పరిచర్యలు కార్యములు రూపవనలు పరుశుదాత్మ ద్వారా అనుగణించబడుతున్నాయి పరిచర్యలు ఏసు ప్రభు ద్వారా అనుగ్రించబడుతున్నాయి కార్యములు తండ్రి ద్వారా అనుగణించబడుతున్నాయి మీరు చూసిండ్రా వాక్యం చివరికి వచ్చేటప్పటికీ నాలుగవ వర్షం చూడండి ఆత్మ ఒక్కడే ఐదవ వచనం ప్రభు ఒక్కడే ఆరో వచనం దేవుడు ఒక్కడే తండ్రి కుమారుడు పరుశుధాత్మడు ఎంత పడుతూనే ఉంటే ఇక మీదట అది ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది ఎవరు అడిగినా చూపించొచ్చు మీరు ఇప్పుడు అయితే ఇక్కడ ఏముందంటే ఎనిమిదవ వచనం నుంచి వీటి గురించి చెప్పబడింది కానీ ఏడో వచనం బహు ప్రాముఖ్యమైంది నీకు ఏడో వచనం అర్థం కాకపోతే వరాల గురించి ఎంతగా నేర్చుకున్నా వేస్తే అయితే ఇక్కడ ఏముంటుందంటే ఏడో వచనంలో ఇవన్నీ కృపవరాలు ఉన్నాయి పరిచరాలు ఉన్నాయి కార్యాలు ఉన్నాయి అయినను అందరి ప్రయోజనం కొరకు అద్దీ సేవ వార్తం లేదు నా కుటుంబం లేదు అన్ని ఉన్నాయి అంటే నేనున్నాను నా కుటుంబం ఉంది సంఘస్థలు కూడా ఉన్నారు బయట దేశం బయట కూరలు కూడా ఉన్నాయి ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ అనుగ్రహించబడుచున్నది ప్రతి వానికి ఇది మీరు అర్థం చేసుకోవాలి సేవలో ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అంటే కండ్ల కనిపించేది ప్రత్యక్షత అంటే బయటికి కనిపించేది ప్రతి వానికి దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత బయటికి కనిపిస్తుంది ఇది మనము చాలా జాగ్రత్తగా పరిశీలించాలి ఎందుకంటే నువ్వు అనుకోవచ్చు ఆ బ్రదర్ కి లేదు బ్రదర్ అంటాడు అరే నువ్వెవరు చెప్పడానికి నేను చూసిన ఆంగ్లికన్ చర్చెస్లలో క్యాథలిక్ చర్చస్లలో ఎంత బాగా వాక్యం చేపట్టలు ఉన్నారు ఎంతకు వస్తే కూడా మంచిగా వాక్యం చేపట్టలు ఉన్నారు అదే రీతిగా అద్భుతాలు విశేషమైన జీవన విధానం విశ్వాసంలో ఎంతో బలపడిన వాళ్ళు ఉన్నారు ఎందుకు ప్రతి వానికి ఇస్తానడు దేవుడు అది వరం కదా ఫ్రీ కాబట్టి ఆత్మ ప్రత్యక్షత అంటే కండ్లకు కనిపిస్తుంది అలాని వ్యక్తికి పరిశుధాత్మ వరం ఉందా లేదా అనేది నువ్వు గ్రహించగలవా నేను గ్రహించగలని ప్రయాసం ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడు అంటే ప్రతి ఆత్మని వివేచిస్తూ ఉంటారు ఈ బ్రదర్ దగ్గర ఏ వరం ఉంది ఈ బ్రదర్ దగ్గర ఏ వరం లేదు ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు బోధిస్తున్నప్పుడు టక్కన గుర్తుపడతారా ఈ బ్రదర్ వరం ఉంది అద్భుతం సూచ్యక్రియలు జరుగుతూ ఉంటాయి ఈ బ్రదర్ దగ్గర ఆ వరం ఉంది అని గ్రహిస్తూ ఉంటాయి చక్క ముగించేస్తా ఆ బ్రదర్ ఎక్కడైనా పండ్లు చేసుకుని వస్తూ ఉంటారు ఆయనకున్నది స్పెషల్ వరం అది ఎక్కడైనా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి మెరకల్స్ జరుగుతూ ఉంటాయి ఆయన సేవలు కాబట్టి మళ్ళీ పాషల వరం లేదు కదా పాషలవరం లేకపోతే తక్కిన వరాలు ఉన్నాయి కదా ఇక్కడ ఏముంది అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది అయితే పదకొండవ వర్షం వచ్చేటప్పటికీ ఆయనను ఎన్నున్నా కానీ ఎన్ని వరాలున్నా కానీ ఆయనను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ఇది అండర్లైన్ చేసుకోదా తన ఇష్టం చొప్పున ఎందుకంటే ఆయనకు తెలుసు నీ జీవితంలో ఏ వరము నీ సేవని ముందుకు తీసుకొని ఏ మిస్తే ను నువ్వు దాన్ని హ్యాండిల్ చేయగలవు నీకు ఇప్పుడు ఎవరు చెప్తాను మీ సేవలో విశేషమైన అద్భుతాలు జరిగినాయి అనుకో మీ ఇంటి ముందు కొన్ని లక్షల మంది లైన్ కడతారు గుడ్డోళ్ళు కళ్ళు తెరిచారు అనుకో కుంటి వాళ్ళు వేసి అనుకో నీ సేవలో మీ ఇంటి ముందు కుంటోళ్ళందరూ లైన్ కడతారు గుడ్డోళ్ళందరూ లైన్ కడతారు అంత స్ప్రెడ్ అయిపోతుంది ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ చెప్పు నువ్వు అది హ్యాండిల్ చేయగలవా నీ సాధ్యమా కాబట్టి దేవుడికి తెలుసు వీడు దీన్ని హ్యాండిల్ చేయగలడా లేదా ఇప్పుడు నాకు పెద్ద టీవీ గిఫ్ట్ ఇచ్చారు అనుకో నేను అది ఇంటర్వ్యూ తీసుకుపోయి పెట్టుకుంటా నేను దాన్ని హ్యాండిల్ చేయగలనా అసలు నాకు టైమే దొరకదు వేస్ట్ కదా నాకు ఆ గిఫ్ట్ ఇచ్చి బహు విలగాల గిఫ్ట్స్ ఇచ్చారు చాలా మంది గతంలో వేస్ట్ అవి నేను ఎందుకంటే నా హ్యాండిల్ చేయలే నా గిఫ్ట్స్ అందుకే నేను ముందే చెప్పేస్తుంటే ఏ తేకండి ఉత్తది నేను వాడలేనని మా పిల్లల్ని తీసుకొని వాడుకుంటా ఉంటారు దాన్ని నేను హ్యాండిల్ చేయలేదు నాకు తెలుసా గిఫ్ట్స్ కాబట్టి వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చెత్తం చెప్పిన ప్రతి వానికి రక్షింపబడ్డ ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చు కార్యసిద్ధి కలిగజేసి ఉన్నాడు అంటే పరిచర్యలో అభివృద్ధి రావాలంటే ఇవి ప్రతి వానికి పంచాలంటే ప్రతి చర్చ్ మెంబర్ ఒక గిఫ్ట్ ఉంటుంది ఇది సీక్రెట్ మీరు అర్థం చేసుకోండి నీ సేవలో నువ్వు ఒకవేళ యాజకులు అయితే ఏదైనా చర్చ స్టార్ట్ చేస్తే నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే నీ చర్చలో ఏ బ్రదర్ కి ఏ గిఫ్ట్ ఉంది ఏ సిస్టర్ ఏ గిఫ్ట్ ఉంది అని నువ్వు గ్రహించి తెలుసుకొని వారిని బలపరిచి సంఘ క్షేమం కొరికు వాళ్ళని లీడర్షిప్ రోల్స్ ఇచ్చేసి ఇది జరుగుతులే బహు దురదృష్టం కానీ ప్రభు ఇవ్వాలా అన్నదే మన ప్రార్థన కాబట్టి నేను కొంచెంలో ఈ యొక్క వాక్యాన్ని ఈరోజు ముగించేసి నెక్స్ట్ మళ్ళా వీలైతే రేపు ఒక్కొక్క వారం గురించి నేను డీటెయిల్ గా మీకు చెప్తాను అయితే ఇందాక చూసినప్పుడు యోహనసు వారి పత్రిక దేశ రాష్ట్ర పత్రికలో మూడు సాక్షిస్తున్నాయి అన్న విషయాన్ని కాబట్టి ప్రతిదీ మూడు మూడు అని మనం ఇందాక చూసినాం కొంచెల రాష్ట్ర పత్రికలో అదేది కృపావరములు పరిచర్యలు కార్యలు అవి కూడా మూడే అయితే కృపావరల గురించి మనం ఇక్కడ చూసినప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఈ అధ్యాయంలో మొత్తం తొమ్మిది వరాలు కనిపిస్తాం మనకి కురవరం నైన్ గిఫ్ట్స్ మొత్తానికి తొమ్మిది ఉంటాయి అయితే గతంలో నేను చూపించిన ఈ మూడు రకాలు అంటే తొమ్మిది వరాలు మూడు మూడుగా విభజిపబడ్డాయి మళ్ళా మొదటి మూడు దాని తర్వాత మూడు దాని తర్వాత మూడు ఉదాహరణకి మొదటి మూడు దేనికి సంబంధించి అంటే బయలుపరచబడము యువతకం అంటాడు తెలుగులో పదం బయలుపరచడం రెవల్యూషన్ అంటాం గిఫ్ట్స్ ఆఫ్ రెవల్యూషన్ అంటాం ఇంగ్లీష్లో అది మొదటి కేటగిరీ అనేది అంటే బయలుపరచబడడం ఆ వరం ద్వారా అవి అనేకమని బయలుపరచబడతా రెండవది శక్తికి సంబంధించిన వరములు గిఫ్ట్స్ ఆఫ్ పవర్ సంబంధమైన వరములు మూడవది ప్రేరేపణ లేక ప్రేరణ ఇన్స్పిరేషన్ అంటుంది ఇంగ్లీష్ లో గిఫ్ట్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ప్రేరణకు సంబంధించిన వరములు ప్రేరణ ప్రేరణ కల్పించే వరములు అని కూడా చెప్పొచ్చు మనమాట అయితే ఈ మూడు రకాల వరాలు దేవుడు చర్చ్ కిందికిచ్చింది చర్చిలో ఈ మూడు రకాల వరాలు ఉంటే దాని ఎదుట ఏ సైతన్ రాజ్యాన్ని నిలబడలేదు పాతల లోకప్పుడు ద్వారాలు దానికి ఏదైతే నిలబడలేవు అది దేవుని యొక్క చిత్తం ఈరోజు మనం చర్చకున్నాయా ఇవన్నీ ఏ చర్చలో సంపూర్ణంగా ఇవి అనిపించి ఇందవి బయల్పరచబడిన వరములు శక్తితో కూడిన వరములు ప్రేరణతో కూడిన వరములు మూడు రకాలు ఇవన్నీ మొదటిదిగా బయల్పరచబడ్డ వరములు గిఫ్ట్స్ ఆఫ్ రెవెలిస్ ఉంటుంది ఇంగ్లీష్ మొదటిది చూడండి ఒకసారి ఎనిమిదవ అష్టంలో ఏలగా ఒకనికి ఆత్మములంగా బుద్ధి వాక్యం సో బయలుపరచబడే వరాలలో మొదటిది బుద్ధి వాక్యం రెండవది మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం మీరు అట్లా రాసుకోవాలా మొదటిది బుద్ధి వాక్యం రెండవది జ్ఞానవాక్యం తర్వాత మూడవది చెప్పండి ఎక్కడుంది కాబట్టి మొదటి మూడు గుంపు మీరు ఏం చేస్తున్నారు సీరియల్గా వస్తున్నారు కాబట్టి మీరు అక్కడ అర్థం చేసుకుంటున్నారు వాటిని కుదురుస్తే బయలుపరచబడే వరాలలో మొదటిది బుద్ధి వాక్యం బయలుపరచబడుతుంది రెండవది జ్ఞానవాక్యం బయలుపరచబడుతుంది మూడవది ఆత్మల వివేచన ఈ మూడు బయలుపరచబడే వరాలు అన్నట్టు బుద్ధి వాక్యం జ్ఞానవాక్యం ఆత్మల వివేచన ఉదాహరణకి మనం చూస్తాము మతేశ్వార్త సజండి మత వార్త పదహారవ అధ్యాయము మతేశ్వార్త పదహారవ అధ్యాయము మతేశ్వార్త పదహారో అధ్యాయము పదహారవ వర్చనంలో పేతురు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు అందుకు పేతురు అందుకు సీమోను పేతురు నీవు సజ్యుడవు దేవుని కుమారు క్రీస్తు అని చెప్పను పదిహేడవ వర్షనం అందుకు ఏసు శ్రీమోను భార్యన నీవు ధనియుడవు పరిలోకి పొందిన ఈ సంగతి నీకు బయలుపరచను బయలుపరచబడే వరాలు ఇవి అందరిది ఒక వరం బయలుపరిచే వరం కానీ నరులు నీకు బయలుపరచలేదు కాబట్టి బయలుపరిచే వరాలలో ఇది బహు ప్రాముఖ్యమైంది ఏందది ఆత్మలను వివచించడం దాని తర్వాత జ్ఞానవాక్యము బుద్ధి వాక్యం ఇవి నేను చూపిస్త తర్వాత మీకు రేపు వెళ్ళండి అట్లా స్టార్ట్ అయినప్పుడు ప్రతి వరం గురించి ఇప్పుడు మనము నెక్స్ట్ విభజనకి వెళ్ళిపోతాం డివిజన్కి వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ విభజన ఏంటంటే శక్తితో కూడిన వరములు శక్తితో కూడిన వరములు ఎక్కడున్నాయి చూడండి మొదటిది తొమ్మిదో వర్షంలో మరియు ఒకరికి ఆత్మలనే విశ్వాసము మరి ఒకనికి ఆత్మలన్నే స్వస్థపరచు వరములు మరి అద్భుత కార్యములు చేయ శక్తి శక్తి వరాలు అడ్డగట్టింది కాబట్టి ఒకరికేమో నేను అనొచ్చు ఈ విశ్వాసము ఎట్లా శక్తితో కూడిందని అని నేను రేపర్ద మీకు చూపిస్తా కావాలంటే ఎంత పవర్ శక్తిలో విశ్వాసంలో ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను ఇది అందరికీ అంత పవర్ఫుల్ గా ఉంటుంది వరం మినిమం విశ్వాసం ఉంటుంది అందరికి కానీ క్రియలతో కూడిన విశ్వాసం బహు తక్కువ మందికి ఉంటుంది కండ్ల ముందు వంకటింకరణ చేతులు స్టేడ్ కావాలి ఆ విశ్వాసం ఉండాలి కదా అది ఉంది కాబట్టి విశ్వాసము స్వస్థపరచువరము అద్భుతాలు చేయవరం ఈ మూడిటిని శక్తి వరాలు అంటాం లేకపోతే శక్తితో కూడిన వరాలు చివరికి మనం చివరి వరం చూస్తున్నాం దాంతో వాక్యాన్ని ముగిస్తే రోజుకి చివరి వరము ప్రేరణ వరాలు చివరిది ప్రేరణ వరాలు పదవ వచనంలో చూస్తున్నాం మరియు ఒకనికి ప్రవచన వరము మరి ఒకరికి నానవిధ భాషలు మరియు ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తి బహు ప్రాముఖ్యమైన వరాలు ఇవి వీటిని ప్రేరణ లేక ఇన్స్పిరేషన్ అంటాం ఇంగ్లీష్ లో ఇన్స్పిరేషన్ గిఫ్ట్స్ అంటాం గిఫ్ట్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ లేక ప్రేరణ వరాలు లేక ప్రేరేపించే వరాలు లేక ప్రేరేపణతో కూడిన వరాలు అంటే ప్రోత్సహించే వరాలు ఇవన్నీ అవి ఏంది నానవిధ భాషలు ప్రవచనము నానవిధ భాషలు భాషల అర్థము చెప్పు శక్తి ఇవి అన్నట్టు మొత్తం తొమ్మిది వరాలు ఇవి కాబట్టి ఈ తొమ్మిది వరాలు ఎందుకు దేవుడు అనుగ్రహించి ఉచితంగా ఇందాక చూపించినట్లు చర్చికి ఫుల్ పవర్ ఇవ్వాలా నీ చిత్తం పరలోపు మీద నెరవేర్చట్లు భూమి మీద నెరవేరాలంటే ఎట నెరవేరుతుంది ఆటోమేటిక్ గా నెరవేరు నువ్వు నెరవేర్చాలా చర్చ్ అంటే కట్టుకొని ఎంజాయ్ చేయడం కాదు చర్చ్ వీటన్నిటిని అమలుపరచాలా అది అది పవర్ ఉన్నట్టు అటువంటి పవర్ ఉన్న చర్చ్ అంటే సైతాన్ రాజము కూలిపోతుంది ఎక్కడ పడితే ఆటోమేటిక్ వచ్చేస్తారు చర్చ్ లోపలికి అరే ఇక్కడ ఎన్ని వరాలు అని అయితే నేను అర్థం చేసుకున్న వాటి ముఖ్యంగా ఈ ప్రేరణ వరాలు బహు ప్రాముఖ్యమైనవి అవి కూడా ముఖ్యమే శక్తి వరాలు ముఖ్యమే బయలుపరచుడు వరాలు ముఖ్యమే కానీ ఈ ప్రేరేపణకు సంబంధించిన వరాలు బహు ప్రాముఖ్యమైనవి ఏందవి ప్రవచనము భాషలు వాటి అర్థం చెప్పే వరం ఎందుకంటే మొదటి పొడుతుల రాష్ట్ర పత్రికలో దేవుడు చెప్తుండే ఎందుకు పౌలే చెప్తుండే ఎందుకు ఇవి ప్రాముఖ్యమైన అనేది రెండోసే దాంతో నేను వాక్యని క్లోజ్ చేస్తాను పద్నాలుగవ అధ్యాయము మొదటి వర్షం జరుగుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది ప్రేమ కలిగేటకు ప్రయాసపడు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించండి ఏ వరం పొందితే అది మీకు ఇస్తారు దేవుడు విశేషంగా మీరు ప్రవచన వరము ఆపేక్షించడి ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడతాడు రేపదిన చూస్తాం ఇవన్నీ త్వరలో దేవుడితో మాట్లాడుచున్నాడు మనుషుడు ఎవడు గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మంలోనే పలుకుతున్నాడు భాషల్లో మాట్లాడేవాడు ఆత్మ వలన మర్మంలో పలుకుతున్నాడంట నీ ఆత్మకే తెలుసా మర్మాలు ఎందుకు నువ్వు కాబట్టి ప్రతిసారి మూడో వర్షంలో ఉంది ఎందుకు ఈ ప్రేరణ బహు ప్రాముఖ్యమైన ఈరోజు చర్చికి ఇది కేవలం నా తలంపే క్షేమ అభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ఈ వరాలు వాడాల మనం క్షేమము అభివృద్ధి హెచ్చరిక అంటే ముందు జాగ్రత్త వాడండి అని మనం ఎన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటాం కదా బ్రదర్ సిస్టర్స్ ని ఇట్లా ఉండండి అట్లా ఉండండి ఇట్లా ఉండటండి ఇచ్చేయండి నాకు తెలుసు అందరూ శమలుగుండబోతుంటారు చివరికి మళ్ళీ వచ్చి ప్రార్థన చేయమంటారు క్షేమ అభివృద్ధి ఎట్లయితుంది చెప్పి నీ కష్టాన్ని నీ కష్టాచీత నేను నువ్వు కాపాడుకోకపోతే నీకు అభివృద్ధి ఎట్లు వస్తుంది నీ శరణి కాపాడకపోతే నీకు హెచ్చరించిన హెచ్చరికలను పాటించిపోతే నీ శరణం కృషించిపోతుంది అనారోగ్య పాలవుతుంది ఆయుషు తగ్గిపోతుంటది ఆదరణ ఎట్లు సార్ విన్న వాక్యం వింటేనే కదా వచ్చేది ఆదరణ కాబట్టి ధైర్యం ఆదరణ ధైర్యం క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణ కలిగినట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడు మాట్లాడుతున్నాడు తర్వాత భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలిగజేసుకున్నాడు కానీ ప్రవచించేవాడు సంగం నాకు క్షేమా వృద్ధి కలుగజేయును రెండు ప్రాముఖ్యం కదా భాషల్లో మాట్లాడితే నీకు ఆ క్షేమం వస్తుందంట క్షేమా కాబట్టి కూడా అర్థం చేసుకోండి ఎన్ని గంటలు మాట్లాడతారో డిసైడ్ చేసుకోండి మీరు ఐదు గంటలా పది గంటల నాన్ స్టాప్ చేయగలరా ఇంట్లో వర్లేనప్పుడు ఏం పని హాలిడే రోజు తలపేసుకొని నాన్ స్టాప్ భాషల్లో దేవుని సృతించగలరా నీకు క్షేమ వృద్ధి కానీ ప్రవచించేవాడు సంఘానికి క్షేమ వృద్ధి కలిగించారంట మనం ఎన్నుకున్న మార్గం ఇది స్వార్థం నుంచి బయటకు వచ్చినాం కానీ నేను మటుకు ఇప్పుడు చెప్తున్నా భాషల్లో కూడా దేవుణ్ణి శృతించాల ఎందుకంటే ఐదవ శక్తి మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవాలని మరీ విశేషంగా కోరుతున్నాను సంఘం క్షేమ వృద్ధి పొంద నిమిత్తము మాట్లాడేవాడు అర్థం చెప్పితేనే కానీ వాని కంటే ప్రవచించి వాడే ఇక్కడ నేను ఆపేస్తా వాక్యము వచ్చే నేను నెక్స్ట్ ఎప్పుడైనా నెక్స్ట్ అవకాశం ఉన్నప్పుడు మరి దీర్ఘంగా వీటన్నిటి గణిస్తాం అంతవరకు దేవుడు మనకు సాయికి కూడా నడిపించాలా పరశు తండ్రి మీకు వందాలైనా అనేక పర్యాలు మాతో మాట్లాడే గొప్ప దేవుడు మామల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడు కాబట్టినైనా మీరు తండ్రి తండ్రి కుమార పరశు ఆత్మ ఏ ఐక్యత కలిగి ఉన్నారో ప్రభ మాలో ఆత్మ జీవము తండ్రి శరీరం ఐక్యత కలిగి ఉండాలని హెచ్చరించినారు అదే రీతిగా మూడు అనేది సంపూర్తి కాబట్టి కృపాలు కూడా మూడు మూడు మూడు మూడు మూడుగా విభజించినారు ప్రతి దాంట్లో మూడు మళ్ళా తిరిగి చూపిస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఈ మూడు రకాల వరాలు క్రైస్తవ సంఘాన్ని సంపూర్ణంగా సాగిపోలాలని నడిపిస్తుంది కానీ ఈరోజు ఆ రీతి లేవని మీరు మాకు చూపిస్తున్నారు అనేసి మేము మారి మాకు మీరు నేర్పించినారు వీటిని మేము పోయి అందరికి చెప్పాలా మీ సంఘంలో ఇవి ఉంటే మీ సంఘం పర్ఫెక్ట్ సంఘం అని ఈ వాక్యమే చెప్తుంది నేను కాదు మీ సంఘంలో ఈ ఐదు పరిచర్యలుంటే ఇది పర్ఫెక్ట్ సంఘం మళ్ళీ ఈ పరిచర్య లేకపోతే దాని ప్రార్థించండి అని చెప్పి ముందుకు రావాలి ముందుకు పోవాలి మనం అటువంటి సేవలు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం మేము మీ కృప ఎమ్మడి కృప మాకు అందరికి కనుగ్రహించమని ఈ సాయంత్ర సంగర్చమని ఏ స్వీకరిస్తున్నానో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేము